ఉండాలి వైరాగ్యం కూడా ఉండాలి ఈ రెండింటి ఆధారంగా వీటిని అధిగమించాలి ఆ అధిగమనం చేసేటప్పుడు నీకు ఈశ్వరుని యొక్క సహాయం అందుతుంది అనుభవించేటప్పుడు అయితే ఈశ్వరుని యొక్క సహాయం ప్రకృతి రూపంలో ఉందో అధిగమించేటప్పుడు పురుష రూపంలో ఈశ్వరుని యొక్క సహాయం ఉంటుంది అంటే ఈ ప్రకృతి ప్రధానంగా ప్రకృతి పురుష సమ్మేళనంగా ఉన్నది అనుభవ కాలంలో ప్రకృతి రూపంలో ఉంది అధిగమన కాలంలో పురుష రూపంలో ఉంటుంది పురుషుడు అనగా సాక్షి ఇది గుర్తుపెట్టుకోవాలి పురుషుడు అంటే దేహం దేహం దృష్ట్యా ఉన్న పురుషుడు సాక్షి పురమునందు సాక్షిగా దేహిగా ఉన్నవాడేవాడు వాడి ఈశ్వరుడు వాడు సాక్షి ఇట్టి సాక్షి స్వరూపాన్ని నీవు ఆశ్రయించి ఆ లక్షణంతో అభావంగా గనక ఉన్నట్లయితే ప్రభావితం కాకుండా ఉన్నట్లయితే నీవు దానిని దాటగలుగుతావు ఆ ప్రాణో హమనా ఆ ప్రాణము నేను కాదు ఆ మనస్సు నేను కాదు అని భావనామయ శరీరాన్ని దాటును సృష్టిలో సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను ఆధ్యాత్మికంగా నిలుపుకున్న ఆధ్యాత్మిక స్వరూపమైన నేనే అహమేవ శుభ్రహ శుభ్రస్వరూపుడను అది నేను శుద్ధస్వరూపుడను శుభ్ర స్వరూపుడను నిత్య స్వరూపుడను ముక్త స్వరూపుడను నిత్య అనుసంధానం అనాత్మములైన దేహేంద్రియ మనోబుద్ధులు శుభ్రములు కా కావని ఆధ్యాత్మికంగా అవస్థలలో గుర్తించుటకే సృష్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో బోధ చేసింది సృష్టి బోధిస్తోంది అనేక రకములైనటువంటి జనన మరణాలను వాళ్ళక మన కళ్ళ చూస్తూ ఉంటాం అనేక జీవరాశులు పుడుతూ పోతూ ఉంటాయి కొన్ని కొన్ని గంటల పాటే ఉంటాయి కొన్ని కొన్ని నిమిషాల పాటే ఉంటాయి కొన్ని అయితే కొన్ని సెకండ్ల పాటే ఉంటాయి మరీ సూక్ష్మజీవులు అయితే కొన్ని అయితే రోజుల పాటు అవి మన కళ్ళ ముందే పుడుతూ ఉంటాయి మన కళ్ళ ముందే నశించిపోతూ ఉంటాయి చూడండి వాడితో పోలిస్తే మన ఆయుర్దాయం నూరు సంవత్సరాలైన పూర్ణ అప్పుడే పుట్టిపోయే ఉసుళ్ళు గమనించండి వర్షం వచ్చే ముందు ఉసుళ్ళు పుడతాయి దీప పుడతాయి పుట్టినంతసేపు ఉండవు అవి టకటకా టకటకా ఎగురుతూ వెళ్ళి దీపాన్ని పట్టుకుంటాయి ఆ రెక్కలు కాలిపోతే పడిపోతుంది అయిపోతుంది అని జీవితం ఇలా జాగ్రత్తగా మన కళ్ల ముందు గమనిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆ జీవచక్రం తిరిగిపోతూ కనబడుతుంది మరి ఈ సకల జీవరాశికి అధిష్టానంగా జ్ఞానప్రదాతగా సర్వమును గ్రహించగలిగేటటువంటి శక్తి ఒక్క మానవోపాధిలోనే ఉంది ఇటువంటి మానవోపాధి స్వయముగా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి తగినటువంటి ఉపాధి ఆ విద్యను పొందడానికి తగినటువంటి ఉపాధి ఆ విద్యను పోగొట్టుకోవడానికి తగినటువంటి ఉపాధి కాబట్టి జాగ్రత్తగా నిరంతరాయముగా నీవు శ్రవణ మనన నిర్ధ్యాసములు ఏం చేయాలయ్యా నేను సత్స్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడను నేను చైతన్య నేను ప్రకాశస్వరూపుడను నేను ఆనంద అని ఈ ఐదు లక్షణాలను నిరంతరాయంగా మన నంచే అదే ధ్యాసలో అప్పుడు నీవు నీ భావనామయ శరీరాన్ని రద్దు చేసుకోగలుగుతావు నీ సూక్ష్మ కారణ శరీరాలను రద్దు చేసుకోనిది దేహాంతర ప్రాప్తిని ఎవరూ తప్పించజలరు చదవండి ఇప్పటితో కృష్ణానంద మఠం గారికి పూర్తయిందంటే సుందర చైతన్యానంద గారికి మొదలుపెట్టి నమే ప్రపంచ ఇంద్రజాలమును సృష్టించినది మనస్సే ద్వైత ప్రపంచమును సృష్టించినది దైవ భావమును చిత్రించినది మనసే చూడండి రెండు సమస్యలు అదే సృష్టించుకుంది దేవుడు వేరే కలడన్న భావమును మనసే సృష్టించింది దాని ద్వారా వచ్చిన ద్వైత భావాన్ని మనసే సృష్టించి ద్వైత భావన దైవ భావన ఈ రెండింటినీ కలిపిస్తుంటుంది మానవ జీవితంలో రోజు ఉదయం లేచింది రాత్రి నిద్రపోయే వరకు ద్వైతం లేకుండా ఉంటాడా అసాధ్యం దైవం లేగుండా ఉంటాడా అది అసాధ్యమే ఈ రెండు భావాలని ఎవరు సృష్టించారు అంటే మనసే సృష్టించారు